సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యం మంగళం గురుదేవాయ మహనీయత్మనేశ్యాయ ధురోపాయమో అచ్యుతవం రామనారాయణం కంచ అచ్యుతం కేశవం రామ నారాయణం మోదరం వాసుదేవం హరింధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భ చ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం యకం రామచంద్రం భచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవరి శ్రీధరం మాధవం గోపికావల్లభం జనకీ నాయకం రామచంద్రం భచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపిల్లభం జానకీ నాయకం రామచంద్రం భోవిందసిష్టగీత రెండవధ్యాయం నేటితో సమాప్తం ఈ మహాగ్రంథమునకు నాలుగు పేర్లున్నాయి ఇది వరకు మీకు చెప్పినాము తిరిగి జ్ఞాపకం చేస్తున్నాం యోగ వాసిష్టం ఒక పేరండి జ్ఞాన వాసిష్టం ఇంకొక పేరు వాసిష్ఠ మహారామాయణం వశిష్ట గీత ఈ నాలుగు పేర్లు ఏది విన్నప్పటికీ ఒకే గ్రంథం అని చెప్పి మీరు అనుకోవాలి అయితే వశిష్ఠ గీత జ్ఞాన శ్లోకాలండి తగ్గించారండి ముప్పై రెండు వేల శ్లోకములు ఒరిజినల్ మూల గ్రంథం వాసిష్ఠ మహారామాయణం యోగ వాసిష్టం ఈ రెండు మూల గ్రంథాలు ఒకే ఇదండి ముప్పై రెండు వేల శ్లోకాలు ఏ దాంట్లో నుంచి ముఖ్యమైనటువంటి శ్లోకములు తీసి వశిష్ట గీత అని ఏర్పాటైందండి జ్ఞానవాసిష్ఠం కూడా అంతే అయితే జ్ఞానవాసిష్ఠలో ఇంకా తగ్గించినారండి శ్లోకాలు ఆరు వేలు దీనిలోనండి ఎనిమిది వేల శ్లోకాలు పైన ఉన్నాయి వశిష్ఠగీతలో అయితే ముప్పై రెండు వేల శ్లోకాలని చెప్పి మనం అనుకుంటున్నావా దానిలో కూడా ఆ విధంగానే రాసి ఉన్నదండి గ్రంథంలో ముప్పై రెండు శ్రీ సద్గురు మలయాళస్వాములు వారండి వారి ఆశ్రమంలో మేము ఉన్నప్పుడు దీన్ని తెలుగులోకి వ్రాసేటువంటి బాధ్యత కర్ కర్తవ్యం మనకి ఒప్పచెప్పారండి తెలుగులోకి రాసేది అది వ్రాస్తున్నటువంటి టైంలో వారు ఏమండి లెక్క పెట్టండి ముప్పై ఉన్నాయా లేవా అని అడిగారండి మొన్నే ఆ మహాగ్రంథం మొదటి నుంచి చివరి వరకు అన్ని శ్లోకాలు లెక్క పెడితే ఇరవై ఎనిమిది వేలు శ్లోకాలు కాలగర్భంలో పోయినాయి అండి శ్లోకాలు లేవండి ముప్పై రెండు అని మన ఊరికే అనుకోవటమే తప్పితే ఇరవై ఎనిమిది వేలే దక్కినాయండి మనకి చూడండి తాళగ్రంథాలు కదూ ఆ కాలగర్భంలో ఎక్కడో పోయి ఉంటాయి చెదలు కొట్టేసి ఉండొచ్చు లేక మిస్ అయి ఉండొచ్చు ఏదో మనకిప్పుడు దక్కింది ఏమిటంటే ఇరవై అండి సరే ఆ ఇరవై ఆ అద్భుతమైనటువంటి గ్రంథం మొదటి చివరి వరకు కనుక చదివితే నిజంగా జీవితంలో నుండి ఒక మార్పు తప్పకుండా వచ్చి తీరుతుందండి కారణం ఈ వశిష్ట మహర్షి అనుభవపూర్వకంగా బోధించారండి కేవలం ఓకల్ ఓకల్ నాలెడ్జ్ అంటే నోటితో చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అది అనుభవించి చెప్పినటువంటి విషయం కాబట్టి ఇది కేవలం పరమసత్యం దానిలో శిష్యుని కూర్చోబెట్టి గురువుగారు ఏ విధంగా బోధ చేస్తారో ఆ విధంగా ఉంటుందండి అన్ని ఉపమానములు ఉపమేయములు అనేక కథలు ఇక్కడ మన సమయం లేక మనం విచారణ చేయటం లేదు కానీ ఇక ముందు ముందండి మూడో అధ్యాయం దగ్గర నుంచి చాలా కథలు వస్తాయి ఒక్క కథ మాత్రం ప్రతిరోజు ఇక్కడ విచారణ చేస్తా మనం చెప్తామండి ఒక్క కథకి మాత్రం అవకాశం ఉంటుంది ఇక ముందు ముందు ఈరోజు మాత్రం కథ లేదండి వశిష్ఠ మహర్షి అద్భుతమైనటువంటి జ్ఞానం శ్రీరామచంద్రకి ప్రబోధం చేయటం నిన్ననే ప్రారంభం చేశారండి కదండి మొట్టమొదటి ఏం బోధ చేశారు ప్రయత్నం ఆ మహనీయుడు ఏం బోధ చేశాడు చెప్పండి విశ్వామిత్రుడు ఆత్మవిశ్వాసం దగ్గర రామచంద్రునికి విశ్వామిత్రుడు బోధించింది ఆత్మవిశ్వాసం ప్రతివారు తన మీద తనకు విశ్వాసం లేకపోతే ఏ కార్యక్రమం కూడా జరగదండి ఏ కార్యక్రమం జరగదు హనుమంతుడు చూడండి వీరందరూ సముద్ర బోడ్డుకు ఆ సుగ్రీవుడు సీత అన్వేషణ కోసం నాలుగు నాలుగు దిక్కుల్లో వారి సైన్యం అంతా పంపించేశారు వానరు సైన్యం ఈ దక్షిణ దిక్కులోనండి అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు వీరంతా దక్షిణ దిక్కులో వెతకటానికి బయలుదేరారండి ఆ వెతికి వెతికి వెతికి ఎక్కడ కనిపించలేదు ఆఖరికండి సముద్రపు ఒడ్డుకు చేరారు ఇక అంగదుడు చెప్పినాడు ఇది లాభం లేదు టైం దాటిపోయింది ఒక నెల రోజులు మాత్రమే మనకు గడువు ఇచ్చారు సుగ్రీవుడు ఆ నెల రోజులు దాటితే ఇంకా అందరికీ చావేనండి మరణ శిక్ష పెట్టేశాడు ఎవరు సుగ్రీవాజ్ఞ అంటారండి తప్పదు ఎడ తిరిగి ఎక్కడికి వెళ్తే చావాల్సిందే ఎందుకంటే వీరికి లేట్ అయింది ఒక గుహలో ప్రవేశించారండి వీరందరూ గుహలో ప్రవేశించే దానికి అంతు లేకపోయింది ఓహో తిరిగి తిరిగి తిరిగి అక్కడే టైం చాలా వరకు అయిపోయిందండి ఇక ఆ గుహలో నుంచి బయటకు వచ్చేటప్పటికి కాలం అతీతం అయిపోయింది అందువల్ల ఎడతడికి మరణశిక్ష ఖాయం అని చెప్పి అందరూ అనుకుని అంగదుడు ఏం చెప్పినారంటే ఆ సుగ్రీవుడి చేతిలో చచ్చేదానికంటే మనం ఇక్కడే ప్రాయోపవేశం ఉపవాసం చేసి ఇక్కడే సముద్రపోటునే చనిపోతాం అని చెప్పి ఆ సైన్యాలంతా అక్కడ చేరారండి ఎక్కడ సముద్రపోటు అక్కడ జటాయువు యొక్క అన్నగారు చూడండి సంపాతి చూడండి జటాయువు యొక్క అన్న పర్వతం మీద కూర్చుంది వీరు వీరిని అందరిని చూస్తున్నదండి ఆ సంపాతి నెమ్మదిగా కిందకి దిగి వీరందరూ ఎందుకు ప్రాయోపవేశం చేస్తున్నారు ఆ ప్రశ్న అడిగితే కారణం చెప్పారండి వెంటనే ఏమండి మీరేం చావుబాకండి సీత యొక్క గుర్తు నేను చెప్తాను ఇదిగోట లంకాపట్టణం ఈ సముద్రం దాటితే అక్కడ లంకాపట్టణం ఉంది ఆ లంకాపట్నం రావణాసురుడు సీతమ్మని పెట్టి పెట్టాడు మీరు ఏదో విధంగా కనుక సముద్రాన్ని దాటినారా తప్పకుండా సీతను చూడగలరు అని ఆ సంపాతి చెప్పినటువంటి వాక్యం చేత అందరికి ధైర్యం వచ్చిందండి ధైర్యం వచ్చి ఇక సముద్రం ఎట్లా దాటవలను అనే ప్రశ్న వచ్చిందండి ఒక్కొక్కరు వారి వారి యొక్క అనుభవం వారి వారి యొక్క శక్తి సామర్థ్యం అంత చెప్పుకుంటున్నారండి కొందరు ఏం చెప్పినారు మేము అవతలకు వెళ్ళగలమే గానీ తిరిగి రాలేము అని కొందరు అన్నారు ఈ విధంగా ఒక్కొక్కరు తమ సామర్థ్యాన్ని చెప్పుకుంటుంటే హనుమంతుడండి ఈ సభలో లేకుండా అక్కడెక్కడో దూరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఎవరు హనుమంతుడు ఈ రంగంలోకి రాలేదండి ఈ అందరు మాట్లాడుకుంటున్నారే అక్కడే లేరు ఎక్కడో ఏకాంతంగా ఉండి హనుమంతుడు చింతన చేస్తుంటే జాంబవంతుడు లేచి నెమ్మది హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయులు వారు హనుమంతుడు గారు మీ శక్తి అపారమైనటువంటిది అందరూ సముద్రం దాటాలని ప్లాన్లు వేస్తున్నారు మీరు కూడా దయచేయండి రాండి మీ శక్తి ఒక్కసారి చూపించండి మీలో అఖండమైనటువంటి శక్తి ఉన్నది ఈ సముద్రం ఇటువంటిది కాదు ఎన్ని సముద్రములైనా దాటేటువంటి సామర్థ్యం మీకున్నది కాబట్టి బయలుదేరండి అని ఆ అంగదుడు ప్రేరేపణ చేశాడండి ఎవరిని హనుమంతుడు దాని ముందండి తన శక్తిని కూర్చి తనకేమి ఆ విశ్వాసం అంత లేదండి వారికి ఏదో శాపం ఉన్నట్టుగా చెప్తారు కొందరు ఏ తనలో అఖండమైనటువంటి శక్తి ఉంది నాలో ఇంత శక్తి ఉందని హనుమంతుడికి తెలియదండి అది జాంబవంతుడు చెబితే అప్పుడు తెలుసుకున్నాడండి ఓహో నాలో ఇంత శక్తి ఉందా అని ఒక్కసారండి ఆ గంతు వేస్తారు అవతల ఓటికి ఎవరు హనుమంతుడు జర ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైందో చూడండి తన మీద తనకు నమ్మకం లేకపోతే ఏ కార్యక్రమం జరుగుతుంది చెప్పన్నది కనుక ప్రతి వారు ఏ స్వరూపం చెప్పండి నిన్న వివేకానంద్ యొక్క వాక్యం మీకు చెప్పాను ఇంగ్లీష్ లో ఎంత అద్భుతమైన వాక్యం అండి ఎస్ఎన్స్ అంతా రెండు వాక్యములు చెప్పేశారు ఎవరు వివేకానంద ఈ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ ఇదండి నంబర్ వన్ మొదటి మాట ప్రతి జీవి జడమైనటువంటి దేహం కాదు ఘనీభవించినటువంటి సచ్చిదానంద స్వరూపం ఇది జ్ఞాపకం పెట్టుకోమంటాడు ది గోల్స్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విచ్ఎన్ మానవుల యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను అనుభవించడం అది సాక్షాత్కరించడం చర దీన్ని ఏదో విధంగా మీరు కర్మయోగం భక్తి యోగం రాజయోగం మీ ఇష్టం ఏ మార్గం ద్వారా అయినైనా దీన్ని సాధించాలి దీన్ని రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అది తన యొక్క ఆత్మను ఏదో విధంగా సాక్షాత్కరించు దీస్ ఐదర్ బై వర్క్ ఆర్ వర్షిప్ ఆర్ సైకి కంట్రోల్ బై వన్ ఆర్ మోర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ బీ ఫ్రీ అంటాడు తప్పించుకోవాలి దీంట్లో నుంచి ప్రకృతి బంధనంలో నుంచి కర్మయోగం కాని భక్తి రాజయోగం ధ్యాన ఏదైనప్పటికీ మీరు అనుసరించి దీన్ని ధరించాలి ఇదే సమస్త శాస్త్రముల యొక్క సారం అని వివేకానంద్ చెప్పినారు కాబట్టి మన గమ్యస్థానం మన యొక్క కర్తవ్యం ఏమిటో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని ఏమిటి చెప్పండి మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి అది అది కనుక తెలుసుకుంటే ఎంతో విశ్వాసం ధైర్యం ఇవన్నీ ఏర్పడుతుందండి నేను శరీరం అని అనుకుంటే ఎవరికైనా ధైర్యం వస్తుందా చెప్పండి ఈ శరీరం దెబ్బతింటుందేమో ఇది సరిపోతుందేమో అని దాన్ని ఈ రోగం వస్తుందేమో అనే భయం వాడిని బాధిస్తూ ఉంటుందండి దిశ వశిష్ఠ మహర్షి ముందు ముందు చెప్పబోతాడు ఏమని తెలుసండి రామచంద్ర కృషో బద్దోహం హస్తాది మానహం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బే బతే బంధింపబడతాడు ఎప్పుడు ఇది ఓ కలిగి ఉంటే ఎటువంటి భావంలో వినండి కృషోతి దుఃఖీ నేను కృషించిన వాణ్ణి నేను దుఃఖం గలవాణ్ణి రెండు చేతులు గలవాణ్ణి రెండు కాళ్ళు ఇదే నా స్వరూపముని ఎవరైనా అనుకుంటే ఈ భౌతికమైనటువంటి శరీరమే నా యొక్క స్వరూపము ఎవరైనా అనుకుంటే అంటాడు వాడు కట్టబడ్డాడు తాళ్ళ చేత వాడు దుఃఖం అనుభవిస్తాడు చూడండి ఎంత చక్కగా చెప్తిహం హస్తాదిమానహం ఇది భావాను రూపేణ వ్యవహారేణ బధ్యతే బంధింపబడతాడు మరి ముక్తిని ఎప్పుడు పొందుతాడో మళ్ళీ వెంటనే కింద చెప్తాడు నాహం దుఃఖీ నమే దేహోత్మ నిడుదల పొందుతున్నాడు ఎప్పుడు ఇటువంటి భావన కలుగు చేసుకుంటే నాహం దుఃఖీ నాకు దుఃఖం ఏ కాలంలో కూడా లేదు నమే బాహం దుఃఖీ నమే ఈ దేహం నా యొక్క నాది కాదు నేను చూసేవాడిని ఐఎమ్ సెపరేట్ ఫ్రం ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే చూడు ఆత్మకి బంధనం అనేది ఏ కాలం ఉంది ఎప్పుడు లేదు ఇది భావాను రూపేణ వ్యవహారేణ ముచ్చతే ఇటువంటి పాజిటివ్ థాట్స్ ఆప్టమిస్టిక్ థాట్స్ ఈ ఇటువంటి గంభీరమైనటువంటి భావముల చేత ముచ్చే మానవుడు విడుదల పొందుతున్నాడు కనుక పదే పదే మననం చేయాలండి శివోహం శివోహం నా యొక్క నిజస్వరూపం ఇది అని చెప్పేసి చక్కగా మీరు ఎంత జపం ఉన్నా చేయండి ఎంత ధ్యానం చేయండి ఎంత పారాయణం ఎన్ని తీర్థయాత్రలు ఎంతైనా చేయండి ఈ ఆత్మవిచారం లేకుండా ఎప్పుడూ మోక్షం కలగదండది అది మాత్రం ఈ ఇతరమైనటువంటి పుణ్యకార్యములు ఎందుకంటే చిత్తము శుద్ధం చేయటం కొరకు ప్యూరిఫై ది మైండ్ ఈ ఇదండి విత్తనం వేయటం అనమాట ఈ ఆత్మ విచారణ విత్తనం వంటిది ఏమండి మీరు దున్ననా విత్తనం వేయకపోతే ఫలితం వస్తుందని చెప్పండి దున్నటం మంచిదే కానీ చాలదు ఇట్ ఈస్ నాట్ సఫిషన్ బీజం అనేది విత్తనం అనేది వేయటం నేర్చుకోవాలి ఏమిటా విత్తనం చెప్పండి ఆత్మ విచారణ తన యొక్క దీని పేరే జ్ఞాన యోగం లేక బుద్ధి ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్యల్ శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము అనిత్యమును చక్కగా విభజించటం నేర్చుకోండియా అని చెప్తాడు ఇప్పుడు కాదండి ముందు పదమూడో అధ్యాయం దగ్గర నుంచి విభాగం విభాగం ప్రతి అధ్యాయమును కూడా ఇది అయిపోయారండి దాదాపు విభాగ విభాగం అంటే ఏమిటి రెండు వస్తువులు కలిసిపోయినాయి మంచి చెడ్డ పవిత్రం లే అపవిత్రం ఈ రెండు కలిసేటప్పుడు ప్లీజ్ డివైడ్ అది రాక్షసులు దేవతలు ఒక చోట ఉంటే ఎట్లాగో చెప్పండి ఈ రాక్షసులను కొంచెం తరివేయాలండి ఇది గమనార్థంతు రాక్షసాం ఆగమార్థంతు దేవానాం అది ఆ దేవల్ని ఆహ్వానించ వలన ఈ రాక్షసుల్ని తరివేయాలి ఇంతేనండి వేదాంతం అంటే ఇంకేం లేదు మురికి నీటిని బయటికి భారద్రోళాలి ఏమంటే రోజు చేస్తున్నారు లేదా ఇంట్లో చెప్పండి పొద్దున్నే లేవంగానే ఇళ్ళంతా కడిగి ఆ మురికి నీరంతా బయటికి పంపిస్తుంటారు పంపడం కాదండి అవి వెళ్ళకపోతే నీళ్లు ఒక చీపిరి కట్ట తీసుకుని వెళతావా లేదా బయటికి వెళతావా తోసి తోసి తోసి ఆ మురికి నీటిని అవతలు సాగనంపుతారు ఇక మంచినీరు అక్కడక్కడ బావి ఉన్నదండి మంచినీళ్ళ బావి అక్కడ బిందు తీసుకుని నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ మంగళంగురు దేవాయ అని చెప్పేసి దానికి గౌరవం ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు చూడండి మంచినీటికి ఎంత గౌరవం ఈ మురికి నీటికి ఎంత అవమానం చూడండి మురికి నీటిని ఎవరైనా గౌరవం చేస్తారా ఏమండి ఒక మురికి నీరు నెత్తిన పెట్టుకుని ఎవరైనా ఊరేగిస్తూ తెస్తారా చెప్పండి లేదు కదా దానికి శాపం అవతల పోవం ప్లీజ్ స్పిక్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా గాంధీ మహాత్ముని క్విట్ ఇండియా అని చెప్పి యువతకి సాగనంపాడో అదే విధంగా దుర్గుణములు ఈ రాజ్యంలో చేరిపోయినాయండి శత్రువులు ఆ శత్రువులు వచ్చి ఈ రాజ్యం మాది అని చెప్పి అనాది కాలం నుంచి ఇక్కడ పీఠం వేశారండి ఎవరు ఈ కామక్రోధ లోభము ఈ వీళ్ళు ఉన్నారే అరి అంటారు అరవింద్ అరి షట్ షట్ అంటే ఆరు మంది శత్రువులు వచ్చి ఇక్కడ చేరారు మరి బానువాడికి శాంతి ఎక్కడండి వాడి దేశంలో వాడి నేలలో వీళ్ళందరూ వచ్చి చేరారు చేరి ఏమంటున్నారు మేము లేవాం ఇక్కడ నుంచి లేవాం ఎందుకంటే మాకు హక్కు భుక్తాలు ఉన్నాయి ఇక్కడ అనేక వేల సంవత్సరంలోంచి మేము ఇక్కడ అనుభవిస్తున్నాం చెప్పి వాళ్ళు వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి ముమ్మూర్చోయినవారు అయ్యా దయచేస్తారా లేదా అని చెప్పి హఠం వేసి వాళ్ళని ఏదో విధంగా బయటికి సాగనం పాలని శ్రీకృష్ణ చెప్పారు దైవ అసుర రెండు ఉన్నాయి ఈ అసురు వాటిని బయటికి తరవేసేయండి అంటారు చూడండి ఈ వీటిని బయటికి సాగనంపటం చాలా ముఖ్యమైన విషయం కొత్త వాటిని ఆహ్వానించటం ఈ పాత ఈ శత్రువులందరినీ బయటికి తోలటం చూడండి ఆ భరతుడు ఏం చెప్పాడు చూడండి కామ క్రోధే తిష్టంతి తస్కరా తస్కరా దొంగలు చేరిపోయినారు దేహంలో ఆ ఎప్పుడు అనాది కాలం నుంచి ఎవరు తెలుసాత్న అపహారాయ జ్ఞానం అనేటువంటి రత్నం అపహరించడానికి దొంగిలించడానికి చేరారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కొంచెం హెచ్చరికతో ఉండవయ్యా వీళ్ళందరినీ బయటికి తరివేసేయండి అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు ఎవరండి భారతుడు వారిని రాత్రి గంటలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి ఎక్కడో ఒక్కొక్క గంట కొట్టడం అర్ధరాత్రి ఒక్కొక్క చక్కని శ్లోకం చెప్పడం ఆ శ్లోకాలు చాలా వైరాగ్య ప్రపూరితంగా ఉంటాయండి ఆశయాబద్ధతే లోపం కర్మణింతయుక్షీణం జాగ్రత్త జరుడు ఆశ చేత బంధింపబడుతున్నారు కాబట్టి దీన్ని తొలగించవలను అని ఇంకొక శ్లోకం చెప్తారండి జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇటువంటి అమోఘమైనటువంటి శ్లోకాలు ఆ భరతుడు చెప్పి చక్కగా ఆ ప్రబోధం చేశారండి జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త మేలుకోండి ఏమిటి మేలుకోవటం అంటే కళ్ళు తెరవటం కాదండి జ్ఞానం సంపాదించండి వాస్తవంగా జాగరణ జాగరణ అంటారు చూడండి ఇప్పుడు శివరాత్రి శివరాత్రి వచ్చినప్పుడు జాగరణ ఉపవాసం రెండు చేస్తారండి పగలంతా ఉపవాసం చేస్తారు రాత్రి మేలుకుంటారు ఎప్పుడండి శివరాత్రి ఆ కారణం ఏమిటి ఎందుకు మేలుకోవాలి చెప్పండి ఆ మేలుకోవటం అంటే కేవలం కళ్ళు తెరవటం కాదండి అది ఏ దైవ విషయంలో మేలుకోండి అది చూచారా దైవ విషయంలో మేలుకోండి జాగరణ అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మీ ఆత్మస్వరూపంలో మీ భగవత్ స్వరూపంలో నిలకడ కలిగి ఉండండి ఇదండి యథార్థమైనటువంటి నిజంగా మేలుకోటం అంటే రాత్రిలో ఎంతమంది మేలుకోట పిల్లులు పిల్లులు మేల్కుంటున్నాయండి ఎలుకలు మేలుకుంటున్నాయి గొడ్ల బోబులు మేలుకుంటున్నాయి ఆ మేలుకోటం మేలుకోటం కాదండి దైవ విషయంలో మేలుకోవటం అది అయితే నిద్రపోతే అటువంటిది కుదరదు కాబట్టి నాయన మేలుకుని చక్కగా భగవత్ చింతన చెయ్యండి అని చెప్పి అర్థం అండి సరే జాగరణ అంటే దైవ విషయంలో మేలుకోవటం అనమాట అనగా ఆ శివరాత్రి నాడు జపాలు తీసుకుని ఓం నమ పంచాక్షరి చక్కగా జపం చేసుకో అదండి విధి కానీ రాను రాను ఏమైపోయిందో తెలిసిన ఆచారం అండి మరొక రకంగా మారిపోయిందండి ఏంటి మేలుకోటం అంతే ఇంకేం లేదండి మేలుకోటం ఆ మేలుకోవటానికి కొందరు ఏం చేస్తున్నారు తెలుసు అండి మూడు సినిమాలకి వరుసగా వెళ్తారండి రాత్రి అంతా మేలుకుంటారు ఏ విధంగా ఇదిగో ఈ విధంగా భోగ విలాసం వల్ల మేలుకుంటున్నారండి రాను రాను అట్టయిపోయిందండి ఏమైనా జాగ్రత్త చేశావా శుభ్రంగా చేశా అంటాడు రాత్రి అంతా దైవ విషయంలో మేలుకోవాలండి చక్కగా భగవత్ చింతన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ చక్కగా ఏదన్నా కాలక్షేపం ఆధ్యాత్మికమైనటువంటి కాలక్షేపం శ్రవణం చేస్తూ వినటం అనేది జాగరణ అండి ఇది సరే ఈ ఉపవాసము జాగరణ శివరాత్రికి అండి చక్కగా ఎవరు పెద్దలు ఎప్పుడు ఏర్పాటు చేశారు కానీ చక్కని నియమాలు అనుసర పగలంతా ఉపవాసం ఎందుకంటే ఊరికి తెగ తింటుంటాడండి వీడు అందుచేత ఏదో ఒక రోజు సంవత్సరానికి చూడండి జన్మానికి శివరాత్రి అంటారు జన్మానికి మూడు వందల అరవై నాలుగు రోజులు ఊపిరి తిరగకుండా ముక్కు వరకు తింటే ఒక్క రోజు ఉపవాసం చేయలేరా అనే ఉపవాసం పెట్టారండి కానీ ఆ ఉపవాసం కూడా ఎట్లా మారిపోయిందో తెలుసు అన్నం తినరండి తక్కింది అన్న తినేస్తుంటారండి అన్నం మినహా అన్నం తినా తక్కింది ఇక టిఫిన్లు కిఫిన్లు ఊపిరి తిరగకుండా తింటుంటారు కొందరికి అది ఉపవాసం అండి కాదండి ఉపవాసం ఉంటే కొంచెం కడుపుని మార్చాలండి ఏం వేయకుండా పోనీ ఒకవేళ వేస్తారా ఏదో ఫలం ఏదో పండు లేకపోతే ఏదో నిమ్మ రసం ఇటువంటిది ఏదో సూక్ష్మంగా పోవాల్సిందే కానీ ఘనమైనటువంటి ఆహారం వేయకూడదండి ఆ ఉపవాసం అట్లా వేస్తే ఇంకా డిఫరెన్స్ ఏమిటండి వాడు తిన్నట్టే లెక్క కదండి ఉపవాసం అంటే అన్నం తినకూడదు అనేటువంటి లెక్క వచ్చేసిందండి ఆఖరికి అన్నం అంటే ఆ మెతుకులు తినకూడదు ఆ మెసుకుల్ని బైసెప్ట్ చేసి తినచ్చండి మళ్ళీ దాని మీద పిండి అంటారు అది ైసెప్ చేస్తే ఏమవుతుంది పిండి అవుతుందండి ఇక దాన్ని సామాన్యంగా తింటాడా వదుతాడా చెప్పండి ఊగిరి తిరగకుండా దంచి వారేస్తాడు ఈ విధంగా ఉపవాసాలు జాగరణలు చెడిపోయినాయండి దానికి యథార్థమైనటువంటి అర్థం అసలు ఉపవాసం అంటే అర్థం తెలిసిన ఉప సమీపే వాస అది భగవంతుని సమీపంలో నివసించడం పేరు ఉపవాసం అదండి ప్రధానమైన అర్థం ఉప సంస్కృతంలో ఉప అంటే సమీపం భగవత్ సమీపంలో వాసం వాసం అంటే నివాసం నాయన ఇంతవరకు దేవుడికి దూరంగా ఉంటున్నావు ఇప్పుడు కొంచెం దేవుడికి దగ్గరికి రా అని చెప్పి ఉపవాసం చూచారా ఉప నయనం చూ ఉప నయనం నయనం అంటే నేత్రం ఇదివరకంత నేత్రం అంటే దృష్టి దూరంగా ఉంది ఇప్పుడు ఈ ఒటు అంటే బ్రహ్మచారికి ఉపనయనం చేసి ఒడుగు చేసి చక్కగా గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన ఆయన నీ కన్ను నీ దృష్టి దేవునికి దగ్గరకి తీసుకురా అని చెప్పేసి మహామంత్రం ఉపదేశం చేస్తారు గాయత్రి మంత్రం ఉపనయనం ఇంకోటి ఈ విధంగా ఉప అనేటువంటి దానికి మన సంస్కృతంలోనండి సమీపం అని చెప్పి అర్థం అండి ఉపశమ చివరికి ఉపశమ ప్రకరణలోనే వస్తుందండి ఈ యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణానికి ముందుగా ఐదవ అధ్యాయం దాని పేరు ఏమిటి తెలిసిన ఉపశమ ప్రకరణ శమ క్షమ ఉంటే శాంతి ఎక్కడ శాంతి ప్రపంచంలో శాంతి ఏదో కొద్దిగా లభిస్తున్నది ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ పీస్ పూర్ణమైనటువంటి శాంతి ఎక్కడ జరుగుతుందంటే ఉప భగవంతుని సమీపంలో అది పర్మినెంట్ పీస్ అండి ఇంకా దానికి తిరుగులేదు కనుక ఉపశమం పొందండి అని పెద్దలు చెప్పడానికి కారణం అది పూర్ణమైనటువంటి శాంతి ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదగలచింది ఏంటంటే ఆ విశ్వామిత్రుడు చెప్పినటువంటి బోధ మొట్టమొదలో ఒక్కటి ఒక్కరోజు చెప్పిన అమూల్యమైనటువంటి బోధ చెప్పారు ఏమిటి ఆత్మవిశ్వాసం చెప్పారు ఆ ఆత్మవిశ్వాసం తన మీద తనకు నమ్మకం లేకపోతే అసలు ఏ కార్యక్రమం కూడా జరగదండది కనుక తాను కేవలం నిత్య శుద్ధ బుద్ధ ఆత్మస్వరూపం ఏనాటికైనా దాన్ని రియలైజ్ చేయాలి తెలుసుకోవాలనేటువంటి పౌర్ణ విశ్వాసం పట్టుదల మానవుడికి ఉండాలని చర దానికి సంబంధించిన ఒక చిన్న విషయం పూర్వం శంకరాచార్యులు వారండి శంకరాచార్యులు వారు పాదచారి చక్కని ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారండి ఎవరు శంకర భగవత్పాదులు ఏ పోతుంటే అనేక గ్రామంలో అక్కడక్కడ చక్కని ప్రబోధం చేస్తూ పోతున్నారు వారు రాబోతున్నారు ఒక గ్రామానికి రేపు వస్తారండి ఆ గ్రామంలో నుండి దంపతులు ఉన్నారండి భార్యాభర్తలు వారికి సంతానం లేదండి బహుకాలం సంతానం లేక వ్రతములు చేసి తీర్థయాత్రలు చేసి జపాలు చేసి అనేక చేసినా కలగలేదండి ఆఖరికి ఒక పిల్లవాడు పుట్టాడు అండి ఒక మగ పిల్లవాడు ఎవరికి ఆ దంపతులకి ఆ పిల్లవాడు పుట్టిన కొద్ది కా కొద్దిసేపటి వరకు ఏదో కొంచెం ఏడవటం అరవటం ఉందండి ఏ మాట్లా శబ్దం రావడం కొద్ది కాలం అయిన తర్వాత నోరు పడిపోయిందండి అంటే మోగ మోగవాడు ఏ ఎవరితో మాట్లాడుతూ నోరు ఎట్లా తల్లిదండ్రులకి ఎంత దుఃఖం కలిగిందంటే పిల్లవాడు లేకపోయినా ఒక రకంగా ఉంది కానీ వీడు పుట్టి ఈ రోగం తగిలించుకున్నాడే రమ రోగం వచ్చింది అని పరమ బాధపడి అనేక వైద్యులు చికిత్సలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక చికిత్స చెప్పడం దాన్ని ఆచరించడం కానీ మోగతనం పోలేదండి ఇంత బాధపడుతున్నారు ఎవరు చూరణ్ ఒక్కడే కుమారుడు ఆయనేమో ఈ విధంగా రోగగ్రస్తుడైపోయినాడు నోరు మూసుకుపోయింది మోగవాడైపోయినాడు ఈ విధంగానండి పన్నెండు సంవత్సరాలు వచ్చిందండి ఆ పిల్లవాడికి చూడండి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఏ అపారంగా ఉందండి అప్పుడు ఎవరో సలహా చెప్పారు ఏమండి మహాత్ముని యొక్క దర్శనం వారి యొక్క సంకల్పం వారి యొక్క స్పర్శ నమస్కారం చేమోఘమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయి శంకర భగవత్పాద ఆచార్యులు రేపర్జనం మన గ్రామానికి రాబోతున్నారు ఈ ప్రచారం చేసుకుంటూ మీరేం చేస్తారు తెలుసు వారి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని చూపించండి ఇదిగో పిల్లవాడు మోగవాడు అయిపోయినాడు మహాత్మా ఆశీర్వదించండి అని చెప్పి వారు తర్వాత భగవన్ భగవత్ సంకల్పం ఎట్లా జరుగుతుందని సలహా చెబితే అది మరుసటి రోజు శంకరాచార్యులు రాగానే ఉన్నతమైనటువంటి పీఠం మీద వారిని కూర్చోబెట్టి అందరూ కూడా నమస్కారాలు పూజలు ఇవన్నీ చేస్తున్నారు అంతా పూర్తి అయిన ఈ దంపతులు తీసుకుని వెళ్ళి అయ్యా శంకర భగవత్పాదులు గురుదేవా ఇదిగోనండి వీడోడు పుట్టాడు పుట్టకపోరవం హాయిగా ఉన్నాం ఒక రకంగా ఏ వీరు పుట్టిన తర్వాత వీరికి జబ్బు వచ్చిందా అందువల్ల మనశ్శాంతి లేదు కాబట్టి వీరికి ఈ మోగతను పోగొట్టేటట్టు చూడండి అని ప్రార్థన చేశారు ఎవరు తల్లిదండ్రులు శంకరాచార్యులు వారు వాడిని పిలిచాడండి పిల్లవాడిని నైనా ఎదురుకుండా నిలబడు అన్నారు ఎవరు శంకరుడు కస్తవం అన్నాడండి కస్తవం త్వం నీవు కహ ఎవరు సంస్కృతంలో మాట్లాడారండి ఎవరు శంకరాచార్య కస్తం అప్పుడు ఆ పిల్లవాడు నోరు తెరిచి చూడండి ఈ జవాబు చెప్తాడండి ఎవరికి శంకరాచార్య ఈ శ్లోకం చె దద్దరిపోయినారండి చుట్టూ ఉన్న జనంతా తల్లిదండ్రులు ఆశ్చర్యచితులు అయిపోయినారు శంకరాచార్య కూడా ఆశ్చర్యం వండర్ ఆఫ్ వండర్స్ ఇదేమిటి చిన్నప్పటి నుంచి నోరు మూసుకున్నటువంటి ఇప్పుడు నోరు తెరిచి మామూలు మాటలు కాదు అద్భుతమైనటువంటి వేదాంత సారమంతా చెప్పేశాడు నీవెవరంటే నాహం మనుష్యో నేను మనుషుణ్ణి కాదు నేను బ్రహ్మచారి కాదు గృహస్థుణ్ణి కాదు నిజ బోధ రూప సచిదానంద చైతన్య స్వరూపణ్ణని ఇంత గంభీరంగా చెబితే అందరూ ఆశ్చర్య చవితులు ఏ ఇక తల్లిదండ్రుల యొక్క ఆనందం చెప్పడానికే లేదండి శంకరుడు కూడా ఆశ్చర్యం కలిగి ప్రశ్న చేస్తున్నాడు నాయన మీ తల్లిదండ్రులు నువ్వు మోగవాడవని చెప్పారే మరి ఈ విధంగా మీరు చక్కగా మాట్లాడారే మరి మీకు మోగతనం ఉన్నదా అని అడిగారండి ఎవరు శంకర్ లేదు అన్నాడండి చిన్నప్పటి నుంచి అసలు మోగతనం లేదా అన్నాడు మళ్ళీ లేదు అన్నాడు మరి ఎందుకు మీరు మాట్లాడటం లేదు ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను ఇంకే ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని మౌనంగా ఉన్నాను అంతేగాని నాకు మోగతనం లేనే లేదు అంటాడండి చూడండి చిన్నపిల్లవాడు చిన్నప్పటి నుంచి ఈ ఈ దృశ్యంతో ఈ ప్రపంచంతో ఈ సంసారంతో నాకేమి సంబంధం నేను చక్కగా ఆ నిజస్వ రూపంలో ఉంటామని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆత్మ స్థితిలో ఉన్నాడండి ఎవరైనా అంతేగాని మోగతనం కాదండి సరే కొందరు సుషుప్తి సుషుప్తి అంటే కేవలం ముద్దుగా పడి ఉంటాం కొందరు సమాధి చదువు సుషుప్తికి సమాధికి ఎంత భేదమో వీరు జడమని చెప్పి అందరు అనుకుంటే చైతన్యంలో కాపరం ఉంటున్నారండి ఏమని చెప్పారు ఇదంతా ఎందుకు చెప్పినారు నీవు ఎవరు అంటే నేను దేహం నువ్వో నా వయస్సు మా తల్లిదండ్రులు వీరు అని ఏమైనా చెప్పినాడా లేదండి నాహం మనుష్యో నచే యక్షో న్రాహ్మణి వైశ్య సూత్రాహ్రహ్మచారీ గృహీ వనస్థోన్నోధరూప ఇదండి ఈ విధంగా చెప్పడం మానవుడు నేర్చుకోవాలండి చుదానందరూప శివోహం శివోహం అప్పుడు శంకరాచార్య చాలా ఆనందపడ్డాడు తల్లిదండ్రులారా ఆహా మీ అదృష్టం పండింది వీరికి అసలు మోగతనం లేదట చిన్నప్పటి నుంచి చక్కని ఆత్మజ్ఞానంలో స్థితి కలిగి ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు ఈ పిల్లవాడిని తీసుకుపోండి అని శంకరాచార్య అంటే తల్లిదండ్రులు ఏమన్నారు దర్శన మహాత్మ ఎవరి దర్శనం చేత వీరికింత మార్పు వచ్చిందో అటువంటి మహానుభావులకి వీరిని సమర్పించాలనే అభిప్రాయం కలిగింది దయచేసి మీరు వెంట తీసుకుపోండి అన్నారండి ఇద్దరు వెంటనే భేష్ అన్నాడు ఎవరు శంకరాచార్య వెరీ గుడ్ ప్లీజ్ కమాన్ వారికి ఒక పేరు పెడతాడండి అక్కడే ఏం పేరు తెలిసిన చేతులు నెల్లికాయ నెల్లికాయో లేకపోతే ఉసిరికాయ చూడండి ఆ నెల్లికాయ కనుక పెడితే ఉసిరికాయ పెడితే ఎంత డైరెక్ట్ గా మానవుడు చూడగలడో ఆ విధంగా పరమాత్మను మీరు డైరెక్ట్ గా అనుభవిస్తున్నారు కాబట్టి మీ పేరు హస్తామలకుడు అన్నాడని హస్తం అంటే చేతులు ఆమలకం ఆమలకం అంటే నెల్లికాయ ఉసిరికాయ అని ప్రత్యక్షంగా ఏ విధంగా చూడగలుగుతా ఆ విధంగా యూఆర్ సీయింగ్ గాడ్ డైరెక్ట్లీ అని కాబట్టి మీకు హస్తామలపుడు అని పేరు పెట్టానని శంకరాచార్య వారికి పేరు పెట్టి చక్కగా వారి శిష్య వర్గంలో చేర్చుకున్నారండి ఇప్పటికూడానండి వారికి ఒక పీఠం ఉందండి ఎవరికి హస్తామలపుడి నలుగురికి పీఠాలు నాలుగు వైపులా శంకరాచార్య మఠాలు ఇప్పుడు చక్కగా నడుస్తున్నాయి శృంగేరి ఏ అటు ఋషి బయలు ఉత్తర దేశంలో హిమాలయాల్లో ఉందండి ఒకటి తర్వాత ద్వారక తర్వాత పూరి నా శిష్యుల్ని అక్కడ పెట్టేసినారు చక్కగా ఇప్పటికి కార్యక్రమాలు జరుగుతున్నాయి జ్యోతిర్మఠం అండి ఉత్తర్లో ఉత్తర దేశంలో జ్యోతిర్మఠం ఈ విధంగా ఇది ఎందుకు చెప్పినానంటే జీవుడు కేవలం పరమాత్మ స్వరూపుడే గానీ ఈ చే ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ దేహం కాదండి దేహం మధ్యలో వచ్చింది మధ్యలో పోతుందండి అజ్ఞానం చేత వచ్చింది కర్మ చేత వచ్చిందండి కర్మను కనుక జ్ఞానం అని అగ్ని చేత కనుక దగ్ధం చేస్తే ఇక వాడికి ఇక దేహ సంబంధం అయింది ఉండదు పునరావృతి రహిత శాశ్వతమైనటువంటి కైవల్యం ఈ జీవితంలోనే వాడికి లభిస్తుందండి కాబట్టి తన ఆత్మ ఏ తాను ఆత్మస్వరూపుడు కాబట్టే తన మీద అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి మానవుడికి బాగా జ్ఞాపకం చేసుకోండి బంధువుల మీద కంటే మిత్రుల మీద కంటే ఇతరుల మీద తన మీద ఎక్కువ ప్రీతి ఉంటుందండి ఇది ఇది బాగా గమనించండి ఏదైనా తన విషయం తాను తన విషయం ముందు తన సుఖం చూసుకుని తర్వాత అందరి సుఖం చూస్తాడు అండి ఇది కారణం ఏమిటి మోస్ట్ డియర్ డియరెస్ట్ అది తన ఆత్మ లోపల ఆత్మ ఉన్నది కాబట్టి అది ఆనంద స్వరూపం కాబట్టి తన మీద తనకెంతో ప్రీతి ఉంటుందండి ఇతరుల మీద కొంత కొంత డివైడ్ అయిపోతుంది పూర్ణమైనటువంటి ప్రేమ తన మీద ఉంటుంది దేనికంటే ఆత్మస్వరూపం సచిదానందం కనుక కాబట్టి చర ఒక ఆశ్రమంలో ఏం జరిగిందో తెలుసు ఆశ్రమంలో శ్రీరామనవమి వచ్చిందండి శ్రీరామనవమి పండగ పండగ వస్తే గురువు గారు శిష్యులందరి చేత పూజించాడు అండి రాములు పటం అక్కడ పెట్టి శ్రీరామనవమికి పూజ అంతా అయింది భక్తులంతా తండోపతండంగా వచ్చారు ఏ భక్తులు తండోపతండంగా అక్కడికి వచ్చి కూర్చున్నారండి పూజ అంతా పూర్తి అయింది ఇక ప్రసాదం అరటి పళ్ళు మొక్కలు ఏ అరటి పళ్ళు వల్చి మొక్కలన్నీ పళ్లెంలో పోసి ఒక శిష్యుడిని పిలిచాడండి పిలిచి గురువు గారు భక్తులంతా సమావేశమైనారు వీరందరికీ పూజ అయిపోయింది కాబట్టి ప్రసాదం పెట్టండి అని ఆ పళ్ళెం చేతికిచ్చి దాంట్లో అన్ని అరటిపళ్ళ మొక్కలు ఉన్నాయండి అందరికి పంచి పెట్టు అన్నాడు అయితే ఇంకొక వాక్యం ఏమన్నా తెలుసు నీకు ఇష్టమైన ఎవడో ఇంతమంది కూర్చున్నారు కదా నీకు ఇష్టమైన వాడెవడో వీళ్ళలో వాడికి ముందుగా పెట్టు ముందుగా వాడికి పెట్టి తర్వాత అందరికి పెట్టు నీకు మహా ఇష్టమైన వాళ్ళు ఎవరో వాడికి ముందుగా పెట్టమన్నాడు వాడేం చేశాడంటే వాడు నోట్ వేసుకున్నాడండి వాడు ఏరా కూర్చున్న వాళ్ళలో ముఖ్యులకి పెట్టమంటే నువ్వు నోటే ఇక్కడ ఉన్న వాళ్ళలో నేనే ముఖ్యుణ్ణి నా మీద నాకు ఎక్కువ ప్రీతి వాడు ఎంత చక్కగా చెప్పాడు చూడది కనుక ఈ ఆత్మ ఈ ఆత్మ కొరకు అందరి మీద ప్రేమ వస్తున్నదండి సర ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తున్నాడంటే తన కొరకు వాళ్ళని ప్రేమిస్తున్నాడు గాని వాస్తవంగా కాదంటాడు ఇది ఉపనిషత్తులో చెప్పిన రహస్యం అండి యాజ్ఞవల్కుడు మైత్రి తన భార్య గారికి చెప్తాడు నవారే పచ్చు కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తుకామాయ పతిష్ప్రియో భవతి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసివ్య ఈ ఆత్మస్వరూపాన్ని గడిచి పరమ ప్రేమాస్పదమైనటువంటిది ఈ ఆత్మ కోసం దక్కిన వారి మీద ప్రేమ ఉంటున్నది అంటారు ఎవరు యాజ్ఞవల్పుడు మైత్రీతో చెప్తున్నారు ఇది విశ్వామిత్రుడు చెప్పినటువంటి బోధ ఆత్మవిశ్వాసం తప్పకుండా కలిగి ఉండాలి తన మీద ఇక నిన్న వశిష్ఠుడు వారు ప్రారంభం చేస్తూ ఏం చెప్పినారంటే అద్భుతమైనటువంటి బోధ ప్రయత్నం సాధన ప్రతివారు అనుష్ఠానం లేకపోతే పరమాత్మను ఎప్పుడు సాక్షాత్కరించుకోలేరు నోటి మాటలతో వచ్చేది కాదండి సరే ఏదైనా ప్రయత్నం మీరు అడగచ్చేవండి ప్రయత్నం లేకుండా ప్రయత్నం లేకుండా ఏమొస్తుంది తెలిసినా ఇప్పుడు ఏమి ప్రయత్నం చేయకపోతే ఈ శరీరం కొన్నాళ్ళకండి మృత్యు మృత్యు పాలైపోతుందండి ఆ మృత్యుం కోసం మరణం కోసం చావడం కోసం ఎవడేం ప్రయత్నం చేయక్కర్లేదు ఊరికే ఉన్నా చావు వస్తుందండి చూసారు కాదండి దానికి ఏమైనా సాధన చేయాలా లేదండి బాల్యము యవనము వార్ధక్యము మరణము చూచారా ముసలితనం వచ్చిందంటే నెమ్మది కింద పడిపోతుంది ప్రత్యేక సాధనలు ఉన్నాయా లేదండి ఆటోమేటిక్గా వాడు పోతాడు చూచారా మోక్షానికి అట్లా కాదండి మోక్షం సాధన చేయాలి మృత్యు అనే దానికి సాధన అయ్యే అవసరం లేదండి ఊరికే ఉన్నా పశువు కానీ మనుషుడు కాని చావు వస్తుందండి కానీ మోక్షం అట్ట రాదండి మోక్షం అనేది ప్రయత్న ఫలం అది తాను కష్టపడి ప్రయత్నం చేయాలి కనుక్కునే స్వయం అంటారు ఎవరు శ్రీకృష్ణుడు నహి జ్ఞానేన సదృశం ఓ అర్జునే జ్ఞానమునకంటే మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు కానీ అది ఎట్లా లభ్యమవుతుంది స్వయం తాను స్వయంగా కష్టపడాలి నేను ఎదురుకు చెప్పినా చూడండి ఆకలి ఆకలి దుఃఖం ఆకలి దుఃఖం పోవాలంటే తాను స్వయంగా ఎట్లా భోజనం చేస్తే ఆకలి తీరుతుంది కానీ ఇతరులు ఎవరైనా తింటే తనకి ఆకలి తీరుతుందా లేదు అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి దుఃఖం ఈ ఆకలి దుఃఖం వంటిది తాను స్వయంగా జ్ఞానమును సంపాదించి అజ్ఞానం పోగొట్టుకోవాలి అది తత్ స్వయం ఆ స్వయం తాను కష్టపడాలి యోగ సంశ్రద్ధ కాలే నాత్మని విందతి ఇంకొక చోట ఏం చెప్తారు అర్జునే ఎవరికి వారు ఉద్ధరించుకోవాల్సిందే గురువులు గాని దైవం గాని శాస్త్రం గాని దాడి చూపుతారు ఇటు అంటారు ఇపో అంటే నడవలసిందేవారు వీడే కదా సైన్ బోర్డులు ఉంటాయి చూడండి సైన్ బోర్డులు మోస్తారండి వీళ్ళంతా గురువులు గాని శాస్త్రం గాని గోధిస్వే గోదట్వే అంటారు కానీ నడవలసిందెవరు తన కాళ్ళతో తను నడవలసిందే కనుక శిష్యుడు గురువు ఏ విధంగా చక్కగా సాధన చేసుకున్నాడు శిష్యుడు కూడా ఆ విధంగా సాధన చేసుకుంటే మోక్షం పొందుతాడే కాని లేకపోతే కేవలం నోటి మాటల చేతి ఎవ్వరూ కూడా మోక్షం పొందలేరండి ఎందుకంటే కారణం చెప్తాను అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు ఉంటాయండి వాసనలు అంటే ఏమిటి ఘనీభవించినటువంటి అలవాట్లు దురలవాట్లు అవన్నీ ఘనీభవించుంటే ఎట్లా ఒక్క రోజులో పోగొడతాడో చెప్పండి ఏదైనా ఒక పాడలవాటు ఉంటే ఒక రోజులో పోతుందా చెప్పండి పోతుందా చెప్పండి ఇప్పుడు ప్రత్యక్షంగా కొన్ని పూర్వ జన్మార్జితం అట్లా ఉంచండి ఈ జన్మలో కొన్ని దుస్సాంగత్యం చేత ఈ సాంగ్ ఇతరుల యొక్క ప్రోత్ఫలం చెడ్డ సహవాసం చేత కొందరండి చెడు అలవాట్లు కొన్ని అలవాటు చేసుకుంటున్నారండి ఈ జన్మలో ఈ జన్మలో చేసినవే పోవటం లేదండి ఇంత తక్కిన జన్మార్జితమైన ఇప్పుడు చూడండి పొరపాటున బీడి గానీ లేకపోతే సిగరెట్ గానీ ఏదన్నా అలవాటు చేశాడు అనుకోండి పది రోజులు కనుక తాగాడా ఇక దాన్ని మార్చటం మహా కష్టం అండి నువ్వు మార్చలేడు ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ హ్యాబిట్ అంటే సంస్కారంగా అలవాటుగా మారిపోతుంది దాన్ని మార్చడం మహా కష్టం అండి ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి స్నేహితుడు ఇద్దరు ఎప్పుడు సిగరెట్ తాగుతూనే ఉంటారండి దానికి సొందు దాని పేరు చైన్ స్మోకింగ్ అంటారండి చైన్ స్మోకింగ్ అంటే ఏమిటి అఖండ దీపం అనమాట అఖండ దీపం సప్ సప్తాహాల్లోనండి అఖండ దీపం ఆరిపోకూడదండి ఆ విధంగా వెలిగిస్తుంది ఒకవేళ ఆడుతుందా నూనె పోస్తారండి మళ్ళీ ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత తాగుతున్నారండి ఎవరు ఈ సిగరెట్ల వాళ్ళు ఏ పాడు వ్యసనం వారిలో ఒక స్నేహితుడు డైలీ పేపర్ చూస్తున్నాడండి ఏది మ్యాగ్జైన్ దినపత్రిక ఆ దినపత్రికలో ఒక శీర్షిక ఉందండి ఏమనగా సిగరెట్ ఎక్కువగా తాగిన వారికి క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని ఉందండి సిగరెట్లు కనుక ఎవరైనా మితిమీరి కనుక తాగుతుంటే వారి క్యాన్సర్ అంటే మహాభయంకరమైన వ్యాధి వస్తుంది అని ఉందండి ఇక చూడండి గుండె బద్దలైంది ఊపిరి తిరగకుండా వాడు తాగుతుంటాడు ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుందని భయపడి వారి స్నేహితుడి దగ్గరికి పరిగెత్తాడు ఈ పేపర్ తీసుకుని వాడు వీడిని మించి తాగేవాడు అండి వాడు ఏమయ్యా మన పంప మునిగింది మనకేమో ఈ పాడలవాటు ఉంది ఈ అలవాటు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ జబ్బు వస్తుందని దీంట్లో రాశారు దీనికి ఏమిటి ఉపాయం ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే వాడు ఏమన్నాడు తెలిసినా పేపర్ చదవటం మానేవాయి అన్నాడు వాడు అంతేగాని అలవాటు మార్చుకోమని వాడు చెప్పలేదండి అది టేపర్ చదువుపాక చదివితే ఇటువంటి అన్ని వస్తుంటాయి రామ రామ ఎంత పాడలవాట్లు అయిపోయినాయి చూడండి ఈ విధంగా దాన్ని మార్చడం బ్రహ్మ ప్రయత్నం అయిపోతుందండి ఈ ఒక్క జన్మలోనే ఇంత కష్టపడుతుంటే అనేక జన్మల నుంచి సంక్రమించినటువంటి పాడలవాట్లండి అసూయ ద్వేషము ఈర్ష్య దంభం కోపం తాపం ఇవన్నీ కూడా అనేక జన్మల నుంచి కంటిన్యూ అవుతున్నాయండి దీన్ని నివారణ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి కనుకనే వశిష్ఠుల వారి ప్రయత్నం తప్పకుండా ప్రయత్నం చేయకపోతే మానవుడు మోక్షం పొందనే లేడని చెప్పి నిన్న పూర్వజన్మ సంస్కారం ఇహజన్మ ప్రయత్నం ఈ రెండింటికి యుద్ధం జరుగుతుందని చెప్పాడు చెప్పలేదండి ప్రాప్తనం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాప్తనో అధ్యతనే పూర్వజన్మార్జితలో అట్లు ఇప్పుడు మహాత్ముల యొక్క సాంగత్యం చేత తన యొక్క సత్ప్రయత్నం చేత తప్పకుండా తొలగిపోతాయి అంటాడు ప్రత్యక్షంగా చూడండి అనేక మంది పాడలు వాటి జన్మార్జితం అయినా ఉంటే దాన్ని ఇప్పుడు ప్రయత్నం చేత మహాత్ముల యొక్క సాంగత్యం చేత అధ్యయనం చేత చక్కగా తొలగించుకుంటున్నారండి సరే ఎన్నో పాడుగుణాలన్నిటి మార్గం మంచి మార్గంలోకి వస్తున్నారు ఆ విషయం చెప్తున్నారు ఇది రెండు పొట్టేళ్లు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఎవరు గెలుస్తారు ఏ పొట్టేళ్ళకి కొమ్ములు వారిగా ఉన్నదో దేనికి ధైర్యం ఎక్కువగా ఉందో ఆ పొట్టేళ్లు గెలుస్తుందండి సమాసమౌ ట్టేళ్ల వలి రెండు యుద్ధం చేసుకుంటున్నాయి ఇప్పుడు శుభ సంస్కారం పూర్వజన్మార్జితమైన అశుభ సంస్కారం ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందండి దానికి దృష్టాంతంగా విశ్వామిత్రుని చూపిస్తాడు నాయన రామచంద్ర విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజ అయినప్పటికీ చక్కగా సాధన చేసి ఇంద్రియములన్నింటిని అరికట్టి మొట్టమొదటి రాజర్షి తర్వాత బ్రహ్మర్షి అయినాడంటాడు విశ్వామిత్రే నముని దైవముత్సృజ దూరత పౌరుషేనైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ ఈ విధంగా నేను అది వశిష్ఠుల వారని చక్కగా ప్రయత్నమును గుర్చి చెప్పారు ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెప్తున్నాను ఒక రైతు అండి ఆ ఊరు బయట ఒక ఎకరం పొలం ఉందండి ఆ రైతు గారికి ప్రతిరోజు ఆయనకు ఒక ఎద్దు బండి ఉంది దాంట్లో ఎరువులు వేసుకుని అక్కడికి వెళ్ళి తోలుకుని వస్తుంటాడండి ఆ పొలంలో ఒకనాడు ఏమైందంటే బండి నిండా ఎరువు ఆ పొలానికి తోలుకుపోతుంటే మార్గ మధ్యంలో బ్రహ్మాండమైన వర్షం కురిసింది బండి తడిచిపోయింది ఎరువు తడిచింది వాడు తడిచిపోయినాడు ఎద్దులు తడిచిపోయినాయి ఇక ఏం చేస్తుందంటే ఈ నేల బురద అయిపోయిందండి ఆ బురదలో ఈ చక్రం దిగబడిపోయింది దిగబడిపోయి బండి కదలలేదండి ఇంకా ఎద్దు లాగలేక నిలబడిపోయినాయి ఏమి చెయ్యాలని వాడికి ఆలోచన వచ్చి వాడు ఎవరో తెలుసు ఆయన ఇష్ట దైవం హనుమంతుడండి ప్రతిరోజు హనుమంతుడు పటం అక్కడ పెట్టుకుని పూజ చేస్తాడు ఓం దండకం చెప్తుంటాడు శ్రీ ఓం శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ అని చెప్తుంటాడు ఇష్టదైవం నేను దొరుకుతు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం అండి ఒకరికి రాముడు అంటే ఇష్టం ఒకరికి శివుడు అంటే ఇష్టం ఒకరి కృష్ణుడు అంటే ఇష్టం ఒకరికి దేవి ఒకరి గణపతి ఇంకొకరి సూర్యుడు ఈ విధంగా ఒక్కొక్కరికి ఇష్టదైవం ఏమండి వారి ఇష్టదైవాన్ని వారు బాగా ధ్యానం చేసుకోవచ్చు ఈ రైతు గారికి ఇష్టదైవం ఎవరో తెలిసినా హనుమంతుడు ప్రతిరోజు హనుమంతుడు పటం పెట్టి పూజ చేస్తుంటాడు ఇప్పుడు పెద్ద ఆపత్తు వచ్చేసింది ఏమిటి ఆపత్తు కుంభ వర్షం కురుస్తున్నది ఎద్దు బండి నడవటం లేదు ఇక చక్రాలు కూరుకుని ఏమి చేయాలని వాడికి ఆలోచన వచ్చి ఆ బండి వదిలేసి పక్కనే ఒక చెట్టు ఉందండి బండి ఇంకా కదలట లేదు ఎద్దులు ఆగిపోయినాయండి ఆ చెట్టు కిందకి వచ్చి ఏమండి కూర్చున్నాడు ఇక చూడండి వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఓం శ్రీ ఆంజనేయా ప్రసన్నా ఆంజనేయా అయ్యా హనుమంతుడు గారు దయచేయండి ఇప్పుడు పెద్ద ఆపత్తు వచ్చింది నాకు అని ప్రార్థన చేశాడు తన ఇష్ట వాడు ప్రార్థన ఫలించింది వెంటనే హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై నా ఎందుకు నన్ను పిలిచి ఆవాని అడిగిన ఆ బండి కొంచెం నెట్టండి అన్నాడండి వీడు బండి కొంచెం నెట్టండి అయ్యి పిచ్చివాడా నువ్వు దర్జ దర్జగా చెట్టు కింద కూర్చొని హాయిగా నన్ను నెట్టమంటావా నువ్వు కూడా కొంచెం అట్ట నెట్టినట్టుగా ఉంటే తర్వాత నేను సహాయం చేస్తాను నువ్వు సోమరిపోతా సోమరిగా కూర్చుని నన్ను నెట్టు మేము శ్రీరామచంద్రనికి ఎంత సహాయం చేశామో తెలిసినా నడుం పట్టుకున్నావు రాళ్ళన్నీ తెచ్చాం వారధులన్నీ కట్టాం ఎంతో సేవ చేశాం కష్టపడ్డాం నువ్వు సోమరిపోతగా చెట్టు కింద కూర్చుని నన్ను నెట్టు అంటావా నెట్టడానికైనా నేను వచ్చింది ఇక్కడికి అంటాడని నువ్వు ప్రయత్నం చేయి నువ్వు ఏమి చేయకుండా నన్ను చేయమంటే దానికి ఏమైనా అర్థం ఉందా కాబట్టి ఊరికి అట్ట చక్రం పట్టుకున్నట్టు పట్టుకో కనీసం అప్పుడు నడవోతే నన్ను అడుగన్నాడు ఈ రైతు గారు వెళ్ళి ఆ చక్రాన్ని నెట్టినెట్టుగా అట్టబట్టాడు హనుమంతుని యొక్క శక్తి చేత వెంటనే నడిచిపోయింది కదిలిపోయిందండి చూచారా ఈ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి మహాత్మ యొక్క ఆశీర్వాదం వారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కానీ వీడు కదిలితే కదా వీడు ఏవైనా కదులుతుంటే గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దమ్స్ అంటే ఇంగ్లీష్ లో ఒక వాక్యం గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దమ్స్ వాడికి వాడుస్తారు వీడస నడవకపోతే ఎట్లా పోషిస్తారు చెప్పన్నది కనుక సోమర్తనానికి అవకాశం లేదని చెప్పి పెద్దలంతా ఘోషిస్తూ ప్రమాదో బ్రహ్మనిష్టాత్య ప్రమాదే జ్రం సూర్యాపాయే తమో ప్రమర్త అంటే సంస్కృతంలో నుండి బద్ధకం సోమర్తనం దీనికి అవకాశం లేదు దుర్బలుని చేత సోమని చేత ఆత్మ పొందబడదని ముండపోపనిషత్తు అండి నాయమాత్మ బలహీన లభ్య ఏ నిరుత్సాహవంతుడు నేను పొందుతాను లేదో ఆ మోక్షం అనేది నాకు లభిస్తుందో లేదో ఈ విధంగా ఏడవకూడదండి నిన్న ఆ పక్షిని గుర్చి మీకు చెప్పాను ఆ విధంగా ఉండాలంటే పర్సివరెన్స్ ఏమైనప్పటికీ ఐ మస్ట్ టు గాడ్ ఇన్ దిస్ వెరీ బార్క్ అనేటువంటి విషయం వాడికి రూఢిపడాలి అప్పుడు ముందుకు చక్కగా కొనసాగుతాడు ధైర్యంతో కొనసాగుతాడు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ధైర్యం లేకపోతే అసలు ఎవరు మాయను జయించలేరు పిరికి పంద ఎప్పుడు మాయను జయించలేరు బుద్ధ్యా విశుద్ధయా యుక్త్యాత్మానం నియమృత్య అంటాడు ఎవరు చివరి ధైర్యం ఆ ధైర్యం లేకపోతే ఎవరు ముందుకు పోలేరండి ఇప్పుడు విద్యార్థి గాని మిలిటరీ వాడి గాని ఎవరైనప్పటికీ సంఘంలో ముందుకు పోవాలంటే వాడికి ధైర్యం ఉండాలని పిరికి ఎప్పుడు కూడా వెనకే పడి ఉంటాదండి ఇది కనుక నిన్న జనం వశిష్ఠులు వారు చక్కగా హితబోధ చేసి ఈ రోజు కొత్త విషయాలు చెప్తున్నారండి సమయం లేదు సంక్షేపంగా చెప్తాను ఏమిటంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక భవనం పిల్లల్ని కూర్చోమని చెప్పండి ఒక భవనం ఏ ఒక భవనంలో ప్రవేశిస్తుంటే అక్కడ పెద్ద పెద్ద భవనాల్లోనండి గార్డ్ గార్డ్ అంటే ఎక్కడ బాడీగా నిలబడతాడండి ఎవడు ఆ గేట్ దగ్గర పారావాడు వాడి పర్మిషన్ లేని ఎవరు లోపలికి పోలేరండి ఓ గోడదు ఒకవేళ వాడు నెట్టేస్తాడు బయటికి రిజర్వ్ పోని వాడి పర్మిషన్ ఉండాలండి అంతే అక్కడక్కడ గేట్ కీపర్స్ ఆ గేట్ దగ్గర మనుషులు ఉంటారు అదే విధంగా మోక్షమైనటువంటి భవనం మోక్షం అనేటువంటిది సౌధంగా వర్ణిస్తున్నాడు ఎవరు వశిష్ఠుని వారు మోక్ష సౌధంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే నలుగురు ద్వారపాలకులు ఉంటారటండి అక్కడ నలుగురు ద్వారపాలకులు ఆ ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకుంటే తప్ప అక్కడికి రానివరటండి ప్రతివారం మోక్షం పోవాలని మోక్షం లభించాలని చెప్పి ప్రయత్నం మోక్షం అంటే ఏంటి పరమానందం పరిపూర్ణమైనటువంటి బ్లిస్ దుఃఖరహితమైనటువంటి శాశ్వత ఆనందం ఆ ఆనందం అనేది అందరికి అపేక్ష కదా ఏమండి ఈ బంధనంలో నుంచి తప్పించుకుని ఈ సంసార తాపత్రయం నుంచి ఎప్పుడు విముక్తుడై నేను పూర్ణమైనటువంటి ఆ పొందుతానని అందరికీ అభిప్రాయం ఉంది కదా అందరికీ మోక్షం పొందాలి ఉంది కదా మరి తేరగా వస్తుంది ఆ మోక్షం చెప్పండి ఆ నలుగురు ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకోవాలి వారెవరో చెప్తున్నారు వినండి నలుగురు ద్వారపాలకులు మోక్ష ద్వారే ద్వారపాల పరికీర్తిత ఓ రామచంద్ర మోర్క్ష ద్వారంలో నలుగురు ద్వారపాలకులు ఉన్నారు ఎవరో తెలుసు విచార సంతోష చతుర్ద సాధు సంగమ ఈ నలుగురు క్షమ అంటే ఇంద్రియ నిగ్రహం ఈ జీవితంలో తప్పకుండా ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రాక్టీస్ చేయాలని ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ వాళ్ళు సన్మాన మిమ్మల్ని లోపలికి రాణిస్తారు చూ జీవితంలో వారిని మంచి చేసుకుంటే అనగా వారిని చక్కగా ఇక్కడ ప్రయత్న సాధిస్తే ఆ మంచి అలవాటు తప్పకుండా వారు లోపలికి పంపిస్తారు ఎవరు చెప్పండి శమో విచార సంతోష చతుర్థ సాధు సంగమ మొదటి ద్వార పాలకుడు శమ అంటే ఇంద్రియ నిగ్రహం చూచారు జీవితంలో ఇంద్రియ నిగ్రహం అంటే ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి పదకొండు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు దీని పేరు ఏకాదశ ఈ ఏకాదశి ఇంద్రియములు చక్కగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలండి ఇంద్రియముల యొక్క స్వభావం ఏమిటంటే మనం చెప్పినట్టు అవి నడవండి మనం చెప్పినట్టు నడవు వాటి ఇష్టం వచ్చినట్టు మనం నడవాలి అది ఆ విధంగా తయారైపోయిందండి అనేక జన్మల నుంచి అది బాగా ప్రామినెన్స్ పట్టుద వాటి చేతిలో ఉందండి ఇప్పుడు చూడండి నాలుక నాలుక ఏమంటుంది ఏమండి ఇదిగో ఫలాన వస్తువు తినండి మంచి రుచికరమైన వస్తువు ఏదో పలహారం అంటుంది వీడు దాని మీద ఆశ పుట్టి నెమ్మదిగా తినేస్తాడు చూడండి సాయంత్రం ఆరు గంటలు కాగానే కన్ను ఏమంటుంది తెలుసిన ఏమండి పర్స జేబులో వేసుకుని కొంచెం ఆ సినిమా దగ్గరికి బదండి అంటుంది చూడండి దాసోహం నువ్వు చెప్పినట్టే చేస్తా అని వీడు అండి దానికి లోబడిపోయినాడు హియా బికస్ అది చూడండి స్నేహైపోయినాడు బానిసైపోయినాడు ఏమిటి ఊరికే డబ్బంత ధారపడిందని హాయిగా ఏదన్నా బీదలకు ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా సదుపయోగం చేసినా దాంట్లో పుణ్యం ఉంటుంది ఏమిటి దీంట్లో నేర్చుకున్నది ఏమిటి ఉన్న కాస్త వివేకం పోగొట్టుకుని లేనిపోని వికారాలన్నీ తెచ్చుకుని మనసుంతా ఖరాబ్ చేసుకోవటానికి అని దానికి చంపలు రాయించి ఓ కన్నా నువ్వు నన్ను అడుగుతున్నావు నేను నీకు ఎలెవెన్స్ ఇవ్వను పర్మిషన్ ఇవ్వను అని కనుక దాన్ని తిరస్కరిస్తే ఎంత మంచి దారిలోకి వస్తాడు వీడండి అట్లా లేదండి ఆ కన్ను ఏం ఆర్డర్ ఇచ్చినా నోరు ఏమి చెప్పినా తప్పకుండా దాసోహం అని చెప్పి వాడికి శిరసా వహిస్తున్నాడు అందుచేత ఇంద్రియ విగ్రహం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇష్టం వచ్చినట్టు ఆడించి వారేస్తున్నాయండి ఆ ఇంద్రియములు తస్మాత్వం ఇంద్రియాని ఆదవు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ ది బిగినింగ్ యూ హావ్ టు కాంకర్ ది సెన్సెస్ అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా అడుగు పెట్టారంటే నోటి మాటలు కాదు యు మస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్ ఇన్ ది బిగినింగ్ అట్ ది అవుట్ సైడ్ అది మొట్టమొదటి వీటిని జయించబోతే ఉపయోగం లేదంటాడు శంకరాచార్యులు ఎవన్నారు తెలిసిన యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ యోగంలో మొట్టమొదటి ఏమిటంటే నోటిని అరికట్టడం చూ యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ అంటాడు మరి ఆ నోటిని అరికట్టబోతే వీడు ఏమైనా ముందుకు పోతాడో చెప్పండి అవి బానిసలు చేసేసి వీటి అందరూ ముక్కుకి తాడుపడుతున్నాయండి చాలా ఇంద్రియములు ఏం చేస్తున్నాయి తెలిసినా ఒక పశువు ఒక ఎద్దు తో ఎంత పెద్దది కానీ ఒక చిన్న పిల్లవాడు దాన్ని తాడుబట్టుకు ఈచిపోతాడండి ఇది ఆశ్చర్యం కదండి ఏనుగు ఎంత పెద్ద చెప్పండి ఏనుగు బ్రహ్మాండమైన ఆ కారం కదా ఒక మామిటివాడు దాన్ని నెమ్మదిగా తాడు పెట్టి ఈడ్చి ఊరలో ఉప్పు తగ్గింది ఉప్పు తగ్గితే ఆ ఈ నో నాలుగు ఏం చేస్తుందంటే అది కొద్దిగా చూస్తుందండి అరే రేపు ఉప్పు తగ్గిందని అప్పుడేంటి నో అడ్మిషన్ నో అడ్మిషన్ ఉప్పు కలిపే వరకు నేను లోపలికి రానివను అని ఇస్తున్నాను అది హఠం వేసేస్తుంది వీడండి కష్టపడి మళ్ళా ఉప్పు కలుపుకుంటే తప్ప లేకపోతే నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ ఈ విధంగా ఈ నాలుగండి గేట్ కీపర్ ఇక్కడ సరిగ్గా ఈ శరీరం అనేటువంటి భవనానికి ఇది గేట్ అండి ఈ గేటు దగ్గర చేరాడు వీడు ఎవరండి ఈ నాలుక రామా వాడు ఎన్ని కోరికలు కోరతాడంటే చెప్పడానికి లేదండి ఇప్పుడు చూడండి సంసారంలో ఈ నాలుగు వల్ల సతమతం అయిపోతున్నారు అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నది వీడేమిటంటే ముక్కుకి తాడు కట్టినట్టు వీడు ఆడుతున్నాడండి అట్లా ఉండకూడదంటాడు నిగ్రహం అంటే కంట్రోల్ యువర్ సెన్సెస్ అవి చెప్పినట్టు మీరు ఆడవాకండి మీరు చెప్పినట్టు అవి నడవాలి అది దీని పేరు ఇంద్రియ నిగ్రహం మొట్టమొదటి ద్వారపాలకుడు ఈ జీవితంలో నుండి నిగ్రహాన్ని సాధించాలండి సర శమో ఇది మొదటిదండి విచారా ఇక రెండవది ఏమిటంటే విచారణ ఆత్మ విచారణ నేనెవరు ఈ జగత్ ఏమిటి ఈ బంధువులు ఎవరు మిత్రులు ఎవరు ఈ ధనం ఈ సంపదలన్నీ ఈ ఎన్నాళ్ళు ఉంటుంది దీనికి నాకు ఏమి సంబంధం హౌ లాంగ్ అనేటువంటి విషయం బాగా విచారణ చేయాలి ఈ విచారణ అనేది అన్నిటికంటే ముఖ్యమండేది సార్ ఇది లేనందువల్లే చీకటిలో పడిపోతున్నాడు వివేకం అనేది ఎటువంటి తెలిసిన ఇల్యూమినేషన్ ఇల్యూమినేషన్ అంటే లైట్ అండి టార్చ్ లైట్ చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైట్ ఎంత సహాయం చేస్తుందో వివేకం కూడా అంత చక్కని సహాయం చేస్తుందండి సార్ కనుకనే శంకరాచార్య శిరో వివేకం ఈ శరీరంలో శిరస్సు ఎంత ప్రధానమైందో ఆ విధంగా వివేకం అనేటువంటి చాలా ప్రామినెంట్ అంటాడు విచారణ చేయకపోతే ఎట్లా ఈ జగత్తంతా సత్యం అని చెప్పి అనుకుని దీంట్లోనే వాడు ప్రవేశించి కాలం గడిపేస్తున్నాడు ఏమండి ఆఖరికి ఏమవుతుంది తెలుసు నేచర్ విల్ గీవ్ హిమ్ షాక్ బై షాక్ అంటాడు వివేకానంద్ చివరికి స్లాప్ బై స్లాబ్ చెంప వాయిస్తుంది నేను ఇది పర్మినెంట్ అనుకుంటున్నావు చూడండి పతనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాలిపోతున్నారండి సంసారంలో అందరూ శాశ్వతంగా ఉన్నారా ఇప్పుడు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా చెప్పండి లేదు కదా ఎక్కడికి పోయినారనే కొంచెం విషయం ఆలోచించి నా గతి కూడా అంతే అవుతుందని ఎవరైనా విచారణ చేస్తున్నారా లేదండి ఈ విచారాన్ని కళ్ళు మూసుకుని ఏదో వ్యవహారంలో పడిపోవటమే కానీ హౌ లాంగ్ ఈ ప్రపంచం నేను పుట్టి ఎంత కాలం అయింది ఎంతసేపు ఎంత కాలం ఉండబోతాను తర్వాత నాకు గతి ఏమవుతుంది ఆలోచన నిన్న చెప్పలేదండి మ్యాక్స్ ముల్లర్ సాయంత్రం చెప్పింది మ్యాక్స్ ముల్లర్ ఆ విద్యార్థికి ఏమన్నారు నెక్స్ట్ నెక్స్ట్ అన్నాడు వాట్ బికమ్స్ ఆఫ్ యువర్ సోల్ ఆఫ్ దర్ అన్నాడు చూడు చనిపోయిన తర్వాత నీకు గతేం అవుతుంది ఇప్పుడైనా ఆలోచించావా అన్న ఐసీఎస్ చదివాడే గానీ ఏ ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చెప్పన్నది కనుక చక్కగా విచారించాలి ఏమైపోతాం భవిష్యత్తులో ఏమైపోతుంది ఈ శరీరం వీళ్ళందరితో వియోగం కలుగుతుంది కదా దానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలి ఆ వైరాగ్యం కలిగి శాశ్వతంగా మనం వెంట వచ్చేది ఏదో పట్టుకోవాలి చదువు వీళ్ళందరినీ వదిలిపెట్టమని కాదు ఉండవచ్చును కానీ అనటాచ్డ్ తామరాకు మీద నీటి బిందు వల్లే సంసారంలో ఉండాలనేది సంసారంలో ఉండటం తప్పు కాదండి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అయినా మాం అనుస్మర యుద్ధ అది యుద్ధచ అంటే నీ వ్యవహారం చేసుకో నీ క్షత్రియ ధర్మైనటువంటి యుద్ధం చేసుకో కానీ ప్రధానమైనది ఏమిటి శాశ్వతమైన వస్తువుని జ్ఞాపకం పెట్టుకోవటం మాం మాం అంటే నన్ను నన్ను అంటే ఎవరు పర్మనెంట్ అది పర్మనెంట్ వస్తువు అండి తక్కినా అంత అక్షరం వారు అక్షరమైనటువంటి వస్తువును పట్టుకోవటం మానవుని యొక్క కర్తవ్యం ఉన్నది చేస్తున్నాడా లేదు కదా ఈ క్షరమైన వస్తువులను పట్టుకుని ఊగులాడుతున్నాడు ఆఖరికండి కన్ను మూసేటప్పటికి ఏం మిగులుతుంది చెప్పండి ఏమీ లేదండి దీన్ని పట్టుకుని ఆఖరికి ఆ శాశ్వతమైన వస్తువును కొంచెమైనా గనక పట్టుకుంటే వారు రక్షిస్తారు ఈ రోజు అండి ఆ రేడియోలో భక్తి రంజన్లో ఏం చెప్పారు తెలిసిన చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వ చంద్రశేఖర్ ఆస్ట్రంగం చెప్పారండి ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఎముడంటే అండి ఆపత్తులు దుఃఖం నరకం ఇది మన బాధించదు ఎప్పుడు చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరుడు అంటే పరమశివుడు ఎవరండి పరమశివుడు పర్మనెంట్ వస్తువు అది శివుడన్నా రాముడన్నా కృష్ణుడన్నా ఊరికే రూపాలని చెప్పి మీరు అనుకోవద్దండి బ్యాక్గ్రౌండ్ లో ఏముందంటే సచ్చిదానందం చైతన్యం సరే ఆ చైతన్యమైనటువంటి వస్తువుని కనుక ఆశ్రయించినారా ఇక దుఃఖం అనేది లవలేషం ఉండదు చంద కింకరిష్యతి వముడు నన్నేం చేయగలడని చెప్పి అక్కడ ప్రశ్న చేస్తాడు ఎవరండి మార్కండేయుడు ఆ విధంగా పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి వస్తువుని మానవుడు ఆశ్రయించాలి అప్పుడు అండి వారికి శాంతి సుఖము జన్మరాహిత్యం కలుగుతుంది లేదే ఈ నశించిపోయే పదార్థముల మీదే టైం అంతా నాశనం చేస్తున్నాడు అవే పెద్ద గొప్ప చెప్పి మురిసిపోతున్నాడు అండి చర బుద్ధ స్థమానం పట్టుకునే ఏ ఒక ఊళ్ళో ఏం జరిగింది తెలుసండి ఒక వర్తకుడు ఉన్నాడండి వర్తకుడు లక్షకు సంపాదించాడు ఏ అంత్యకాలం వచ్చిందండి ఆయన పెద్ద కొట్టుందండి ఊళ్ళో కొట్టు ఆ కొట్టులో వ్యాపారం వలె బ్రహ్మాండంగా జరుగుతుంటుంది పిల్లలు కూడా బాగా పెద్దయి ఎక్కువ చిన్నారండి ఏ వ్యవహారంలో ఈ కొట్టు చూడటంలో వాళ్ళను కూడా పెట్టాడు అండి ఈయన వ్యాపారం కుమారులు కూడా వ్యాపారం చక్కగా కొట్టు నిర్వహిస్తున్నారు ఇక చూడండి వార్ధక్యం ముసలితనం వచ్చింది పడక మీద పండుకున్నాడు అనేక మంది చికిత్స చేశారు డాక్టర్లు ఏం ఉపయోగం లేకపోయింది ఇంకా కొద్దిసేపట్లోనండి ప్రాణం పోబోయే టైం అండి కానీ ప్రజ్ఞ బాగా ఉందండి మాట్లాడుతున్నాడు ఆ టైంలో వారి కుమారులు ఎక్కడ పెద్ద పెద్ద వారు అందరూ వచ్చి ఆ మంచను చుట్టూ చేయలేరండి వారికి ముగ్గురు కొడుకులండి పెద్దవాడు మధ్యవాడు చిన్నవాడు ముగ్గురు అండి ఆ ముగ్గురు కూడా వచ్చేసారండి వచ్చి అందరూ ఏడుస్తున్నారండి ఏడుస్తుంటే ఆ కన్ను మూసుకునే ఆయన అడుగుతున్నాడు పెద్దఅబ్బాయి ఎక్కడున్నాడు కన్ను మూసుకునే అడుగుతున్నాడు అండి ఇంకా కొద్దిసేపట్లో పోబోతాడు పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ వాళ్ళందరినీ అడిగాడు పెద్ద ఇక్కడే ఉన్నాడు ఇక్కడే మీ మంచం పక్కనే ఉన్నాడు పెద్దబ్బాయి ఆ నడిపోడు నడిపోడు ఎక్కడున్నాడు అని అడిగాడండి వాడు ఇక్కడే ఉన్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పాడు చిన్నోడు ఎక్కడున్నాడు అని అడిగాడు వాడు ఇక్కడే ఉన్నాడు చీచి చీ కొట్టు దగ్గర ఒక్కడూ లేకుండా అందరు ఇక్కడే అందరు ఇక్కడే చావాలంట్రా ఒక్కడ పదంటారా కొట్టు దగ్గర అని అంటే వాడు లోకలే వదిలిపెట్టిపోతున్నాడు ఇంకా కొట్టు వచ్చిందండి వాడి కట్టు చూడండి అంత్యకాలంలో ఇటువంటి పాడు సంస్కారాలన్నీ పెట్టుకుంటే వచ్చే జన్మలో ఎట్లా కొడతారు చెప్పలేదు దాన్ని పట్టుకుని గట్టిగా కౌగులించుకుంటున్నాడండి ఎంతకాలం ఉంటుంది వాడు చూడ అభిప్రాయంతో చచ్చిపోతే శ్రీకృష్ణ పరమాత్మ అయినా అంచకాలంలో అయినా కనీసం ఆ సంస్కారం కలుగు చేసుకోండి అని చెప్పలేదు అంతకాలే చ మామేవ స్మరన్ ముక్ మద్భావం యాతి నాశ్చత్ర ఇప్పుడు రామనామం కృష్ణనామం ఇవన్నీ చూడండి అంత్యకాలంలో ఇటువంటి భావాల కలిగి ఉండటం కాదు అన్నిటి మర్చిపోయిన ఆ శాశ్వతమైన వస్తువుని ఓం ఆ ప్రణవం చక్కగా జపం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ రేపు ఎనిమిదవ అధ్యాయంలో చెప్తారు అక్షర పరబ్రహ్మయోగం ఓం ఇత్యేకా అక్షరం బ్రహ్మ వ్యాహరన్యాతిహం సయాతి పరమాతి ఆ ఓంకారం ఏవండి అంచ్యకాలంలో అకస్మాత్తుగా ఓంకారాలు వస్తాయా ఎవరికైనా యావత్ జీవితం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అను జీవితం అంతా నన్ను స్మరణ చేస్తూ ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు కనుక చెప్పండి ధ్యానం అంచ్యకాలంలో చక్కగా సంస్కారం గాంధీ గారు చూడండి అకస్మాత్తుగా షూట్ చేసేటప్పటికి హా రామ్ ఆ తారకము ఉచ్చరిస్తూ వారు దాటిపోయినారు ఆ తారకం ఎందుకు వచ్చింది చెప్పండి జీవితం అంతా ఎప్పుడెప్పుడు అవకాశం ఉందో రఘుపతి రాఘవ రాజారాం పతితపా సీతారాం అని రామనామం నిరంతరం ఉచ్చరిస్తున్నందుకు కారణం చేత అభ్యాసాత్తు చివరికి ప్రణ రామనామం వచ్చిందండి ఆ అభ్యాసం లేకపోతే అకస్మాత్తుగా వస్తాయి మాటలు కనుక ఈ విచారణ చేయమంటాడండి శమము రెండవ ద్వారపాలకుడు ఎవరంటే విచారణ శమో విచార సంతోష మూడవ ద్వారపాలకుడు ఎవరో తెలుసండి సుష్టి సంస్కృతంలో ఎక్కడైనా సంతోషము వస్తే తెలుగులో సంతోషం కాదండి తెలుగులో సంతోషం అంటే ఆనందం ఏ సంస్కృతంలో సాటిస్ఫాక్షన్ తృప్తి ఎక్కడైనా సంతోషం అనే పదం కనుక సంస్కృతంలో వస్తే దాని అర్థం ఏమిటంటే నాట్ హ్యాపీనెస్ బట్ సాటిస్ఫాక్షన్ అది తృప్తి ఏదో భగవంతుడిచ్చింది చాలు అని చెప్పి తృప్తి ఉండాలి కాని ఊరికి ఆశ ఆశ పిశాచం దాన్ని వెంట పరిగెత్తకూడదండి అది ఆశా పిశాచం దాన్ని ఫుల్ స్టాప్ చెప్పి పెట్టి ఏదో చాలు భగవంతుడు ఇచ్చిందని చూడు ఎక్కువగా సంపాదించాలంటే ఈ కాలంలో అన్యాయం అధర్మం చేయకపోతే ఆ డబ్బు సంపాదించడం కుదురుతుందండి ఎక్కువ సంపాదించడం దేనికి ఆదరి ఎవరికి ఇచ్చిపోతాడు వాడంతా చెప్పని దేవ ధార పోసిపోవలసిందే కదా తన కొడుకు తన శరీరం కుటుంబం ఇంత మాత్రం పోషణకి కావాల్సింది చాలు కదా ఎందుకు విపరీతంగా ఆర్జించటం అన్యాయం చేయటం అధర్మం చేయటం దానివల్ల పాపం మూట కట్టుకోవటం దేనికని ఆలోచించి ఏదో ఉన్న సంతృప్తి పొంది ఏదో భగవంతుని ఇచ్చి చాలని తృప్తి ఆ తృప్తి ఎవరికి ఉంది చెప్పండి లేదు ఓహో తృష్ణ తృష్ణ అంటే ఆశా పిశాచం వాడిని వెన్నంటుతుందండి ఏదో కొంత ఉంటే దాని చాలదండి ఇంకా కొంచెం అది వస్తే ఇంకా కొంచెం ఈ విధంగానండి అసంతు ఇది సంతోషం అనేది చక్కగా ద్వాల పాలకుడు కింద వర్ణిస్తారని ఒక భేదవాడండి భేదవాడు కుటుంబం చాలా పెద్దదండి ఇది కుటుంబం చాలా పెద్దది దాన్ని పోషించలేక అవస్థ పడుతున్నాడు ఎవరో భేదవాడు ఇంటోనండి దేవుడు పటం పెట్టాడు దేవుడు పటం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు దేవా దారిద్ర్యంతో చాలా బాధపడుతున్నాను ఒక్క నూరు రూపాయలు నూరు రూపాయలు సహాయం చేయండి అని దేవుడి గారిని ప్రార్థన చేశాడండి చర నిజంగా వాడి మొర ఆలకించినాడు భగవంతుడు నూరు రూపాయలండి పొట్లం కట్టి ఆ కిటికీలో నుంచి కింద అక్కడ కింద పడేయటం జరిగిందండి రూపాయలు భగవంతుడు ఆయనకి ఇచ్చినాడు ఆ శబ్దం వినంగానే పరిగెత్తాడు ఏమిటి శబ్దం కిటికీలో అయిందని అక్కడికి వెళ్తే ఒక పొట్లం ఉందండి ఆ పొట్లం ఇప్పినాడండి నూరు రూపాయలు ఉన్నాయండి ఆహా ఎంత మొదట్లో ఏమన్నాడు దేవా నూరు రూపాయలు ఇవ్వండి సరిగా నూరు రూపాయలు వారి ఇంటికి వచ్చినాయి ఏం చేశాడు తెలిసినా దాన్ని దాచిపెట్టి పట్టణం దగ్గరికి పరిగెత్తాడు నిస్టి శతం దశశతం దేవుడు ఒక వెయ్యి వెయ్యి సహాయం చేయండి నూరు రాకముందు ఏమన్నాడు నూరు చాలన్నాడు ఏ తర్వాత వెయ్యి దశశతం అది ఓ దశతం అంటే వెయ్యి సహాయం చేయండి భగవంతుడు వీరు మొర ఆలకించాడు ఏదో వెయ్యి రూపాయలు అవకాశం ఇచ్చాడండి ఇచ్చేటువంటి వెంటనే అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాడా లేదు మళ్ళీ పట్టణ దగ్గరికి పరిగెత్తి లక్షం అన్నాడండి లక్షకి సరిపెట్టాడండి చూడండి ఆ శ్లోకం ఎంత చక్కగా ఉందో నిస్సో లక్షం సహస్రాధిపో లక్ష క్షితిపాల లక్షాధికారిగా చేస్తే తృప్తి లేదంటండి నన్ను రాజుగా చేయండి అంటాటండి లక్షేస క్షితిపాలతాం క్షితిపతి చక్రేశతాం వాంచే పోనీ రాజు చేస్తే ఏమండి చక్రవర్తిగా చేయండి అంటాటండి చక్రేశ సురరాజతాం పోనీ చక్రవర్తిగా చేశాడా ఇంద్రుడుగా చెయ్యండి అంటాడు ఇంద్రుడు ఆశ సురరాజత శివో హరిపద ఆశావధిం కో ఆశ యొక్క ఎవరు పొందారని కవీశ్వరుడు చెప్తున్నారండి కనుక సంతుష్టి ఏదో భగవంతుడు ఇచ్చింది చాలు చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది మూడవ ద్వార ఇంతవరకు ఎవరు చెప్పండి ఇంద్రయని గ్రహం ఆత్మ నాలుగవ వాడు ఎవరంటే సాధు సంగమ మహాత్ముల యొక్క సాంగత్యం ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం అండి చీకట్లో పరితపించేవాడు ఎవరి దగ్గరైనా దీపం ఉంటే వారిని ఆశ్రయించాలని సూచారా దీపం కలిగిన వాడు చీకటి అంధకార బంధురమైనటువంటి ఈ సంసార రంగంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నటువంటి వారు ఆశ్రయించాలో తెలిసిన దీపం ఎవరి దగ్గర ఉందో వారి కాళ్ళు పట్టుకోవాలి ఎవరంటే దీపం కలిగిన వివేకం వివేకం జ్ఞానం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది మహాత్ములు అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు వారి దగ్గరికి వెళ్ళి చక్కగా వినయపూర్వకంగా ప్రశ్నించి ఈ సంసారతాప నుంచి తరించడానికి అవకాశం వారి దగ్గర నేర్చుకోవాలి ఏ ఏ ఉపాయం ద్వారా అది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు దుర్వార సంసార దిప్తం దోధమానం దురదృష్టవాత ప్రార్థన ఓ గురుదేవ ఈ అపారమైనటువంటి ఈ దవాణలో చూడండి అడవుల్లో దవాణలో దాంట్లో పడిపోయి నేను చాలా బాధపడుతున్నానంటాడు చేస్తే గురువుగారు ఏం చెప్తారు దర్శన మా భయిష్ట విద్వన్ డోంట్ ఫియర్ డోంట్ వరి ఏం కంగారు పడవద్దని చెప్పి ముందు అభయహస్తం ఇస్తాడండి ఎవరు గురువు మా భయిష్ట విద్వన్ తవ నాస్తి అపాయర్ టు అంటాడు తవ నాస్తి అపాయ సంసార సింధో తరణే స్ సంసార సముద్రం దాటానికి ఉపాయం నేను చెప్తాను అని చక్కగా గురుదేవుడు ఆ ఆత్మ వస్తువుని గురించి చక్కగా బోధిస్తాడు ఏ దీని పేరండి సత్సాంగత్యం గీతలో కూడా చూడండి అర్జునే మీకు ఎప్పుడైనా జ్ఞానము గురించిన విచారాన్ని తెలుసుకోవాలని కనుక అభిప్రాయం కలిగితే అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గురుసేవ చేసి పరిప్రశ్న వినయపూర్వకంగా ప్రశ్నించి వారి ద్వారా మీరు తెలుసుకోండి చెప్పలేదండి ఈ విధంగా నాలుగవ ద్వారపాలకుడు మహాత్ముడు యొక్క సాంగత్యం ఓ రామచంద్ర ఈ నలుగురు ద్వార పాలకునే జీవితంలో ఎవరు మంచి చేసుకుంటారో ఈ నాలుగింటి ఎవరు చక్కగా సాధిస్తారో వారికి సన్మాన అక్కడ ఎల్లవెన్స్ ఆ యు ఆర్ వెల్కమ్ చక్కగా దయచేయండి అని చెప్పి వారికి ఆహ్వానం వస్తుందండి అట్లా కాకుండా వారిని కనుక సాధించకపోతే మంచి చేసుకోకపోతే మీరు కనుక ఒకవేళ వెళ్ళిన అయా నో ఎంట్రన్స్ ప్లీజ్ గెట్అవుట్ అంటే చూడండి అవమానం అవమానం కలుగుతుందని అక్కడ వెళ్తే లోపలికి పోనీవరండి మోక్షం అనే అనంతమైన ఆనందం అనుభవించడానికి వీడికి దక్కదండది కనుక జీవితంలో చక్కగా సాధించమని వశిష్ఠులు వారు ఈ రోజు శ్రీరామచంద్రునికి ముమోక్ష ప్రకరణ భాగంలో మోక్ష ద్వారా పాలకులను చెప్పి విరమిస్తారు రేపడిజనం మూడవ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణ మన ప్రసంగం జరు ప్రారంభిస్తాం ఈ రోజు సాయంత్రం భగవద్గీత ఆరవ అధ్యాయం చాలా చక్కని అధ్యాయం ఆత్మ సంయమ యోగం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకి చక్కని హితోపదేశం చేస్తారు ఇప్పుడు ఓంకారం జపం చేస్తారు